టం గాలిపటం ఎలా ఎగిరేవు నేల మీద నడవలేక నీంగి ఎగిరేను రెక్కలు లేక ఎగిరి ఎగిరి ఎక్కడికెళ్లేవు చుక్కల వద్దకు చక్కగా వెళ్ళి చూచి వస్తాను చుక్కల్లోన చందమామకు చిక్కిపోతావు చందమామకు అందకుండా సర్రున వస్తాను